సహనౌునక్ సహవీకరవై తేజస్వినధీతమస్ మావిహై శాంతిశాంతిశ్శాంతి శ్లోకం వరకు జీవత్వాన్ని నిరాకరించి జ్ఞానమే ప్రధానం ప్రధానం కాదు జ్ఞానమే అంత్యం అంటే ద ఎండ్ ఈజ్ జ్ఞానం ఇంకేదీ కాదు జ్ఞానమే అంత్యం జ్ఞానమే శ్రేష్టం జ్ఞానమే పరాకాష్ఠ అని ప్రతిపాదిస్తే ఒక సంశయం కలుగుతుంది బాగుంది మీరు అన్నట్టు దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణము ఇంద్రియాలు ఇవన్నీ కూడా కార్యకరణ సంఘాతాలు జడ పదార్థాలు ఇవన్నీ ఉదయం లేచేటప్పుడు అన్నింటినీ మూటగట్టుకుంటున్నాం బయటికి వెళ్తున్నాం వ్యవహరిస్తున్నాం మళ్ళీ రాత్రి అయ్యేటప్పుడు ఇవన్నీ ఉపశమనం పొందుతున్నాయి అని పడిపోతున్నాయి ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స మాండూక్య ఉపనిషత్ చెప్పినట్లు ఇవన్నీ రిజాల్వ్ కానీ నా శరీరం పడిపోవచ్చు నా మనస్సు నా బుద్ధి నా ఇంద్రియాలు పడిపోవచ్చు నేను గ్రహించకపోవచ్చు కానీ నేను ఈ ప్రకృతిలోనే కదా ఉన్నాను ఈ ప్రకృతిని దాటైతే పోలేదు కదా ఇక్కడే కదా ఉన్నాను మరి ఈ ప్రపంచం ఉందా ఈ ప్రపంచం ఉండాలి కదా మరి ఇది ఉంది కనుకనే మళ్ళీ ఉదయం లేస్తున్నాను మళ్ళీ నా దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ తోడు చేసుకుంటున్నాను ప్రపంచంలో తొంగి చూసి వ్యవహారం చేస్తున్నాను అంటే నేను పడిపోయినా ప్రపంచంలో పడిపోతున్నాను నేను లేచినా ప్రపంచానికి మేల్కుంటున్నాను కాబట్టి ప్రపంచం అనేది ఉంది కదా నో డౌట్ మీరు అన్నట్టు ఆత్మశుద్ధమైనదే కానీ ప్రపంచం కూడా ఒకటి ఉంది కదా అనేటువంటి ఈ ద్వంద్వ భావన ఈ ద్వంద్వాత్మకమైనటువంటి భావన ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ కలగవచ్చు అంటే నో డౌట్ ఆత్మ ఉందండి ఆత్మశుద్ధమైనదే నేను కాదనను స్వామీజీ కాని ప్రపంచం ఒకటి ఉంది కదా అసలు దాని భావం ఏంటి దాని ఉనికి ఏంటి అసలు అనే ఈ గ్రహణం కలిగినటువంటి ఆ సంశయాన్ని నివృత్తి చేస్తూ ఇక్కడ ఆరో శ్లోకం అంటుంది సంసారనతుల్యోహీ రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవేత్ స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్ ఇక్కడ సత్యము అనే శబ్దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు శ్లోకంలో బాగా ఆలోచించింది అంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని పరోక్షంగా ఇక్కడ చెప్తున్నారు ప్రపంచం యొక్క నిరాకరణ భౌతికంగా అంటే ఈ శ్లోకం ద్వారా ప్రపంచాన్ని నిరసిస్తూ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆత్మ యొక్క స్వరూపమేమిటి సచ్చిదానందస్వరూప కదా ఏంటి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి అంటే సత్యము జ్ఞానము అనంతం కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా ఉపనిషత్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పరోక్షంగా బయటికేమో ప్రపంచాన్ని నిరసించడం కానీ అంతరా అంతరాంతరంలో ఈ శ్లోకం యొక్క మర్మం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క సత్యత్వాన్ని జ్ఞప్తి స్వరూపాన్ని జ్ఞానాన్ని చైతన్యత్వాన్ని అలాగనే చిద్రూపాన్ని సత్యత్వము చిద్రూపము ఆనంత్యము అనంతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ రాబోయే శ్లోకాల్లో అందులో మొట్టమొదటిదేంటి సత్యం దాన్ని తీసుకున్నారు ఇక్కడ తీసుకుని ప్రపంచాన్ని ఎలా నిరసిస్తున్నారో చూడండి ఎలా ఖండిస్తున్నారో చూడండి ఎలా తీసేస్తున్నారు చిన్నది అలా ఇంత ప్రపంచాన్ని శంకర్లు అమోఘమైనటువంటి జ్ఞాన జ్ఞానపిండమైన అంటే మంచు ముక్కని మీరు ఎక్కడ ముట్టుకున్నా చల్లగా ఉంటుంది అంతే కదా నిప్పు కణికని ఎక్కడ పట్టుకున్నా వీడిగా ఉంటుంది అలాగనే శంకర్లు ఏది మాట్లాడినా అది పరమాత్మ తత్వానుసంధానం చేసే మాటే అవ్వాలి తప్ప ప్రపంచాన్ని ప్రతిపాదించేటువంటి మాట అయ్యే అవకాశమే లేదు అందుకనే ఆయన అద్వైత అంటే సత్యాన్నే మాట్లాడారు ఆయన ఏ మాత్రం కూడా లేష మాత్రం కూడా ప్రపంచానికి ఇంత ఉనికి ఇవ్వలేదు ఈ ప్రకృతికి అందుకనే శంకర్లు అంటారు కాశీలో పండితులందరూ వాదన చేస్తు ఉంటే శంకర్లు అది విని వెయ్యేలా ఇన్ని శాస్త్రాలు ఒక్క మాటలో చెప్తాను శ్లోకార్థేన ప్రవక్ష్యామి పాఠాంతరం ఉంది అర్థశ్లోకేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటి బిహి అంటే ఒక శ్లోకానికి నాలుగు చరణాలు అందులో మొదటి చరణం ఏంటి శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఒక చరణం అయిపోయింది ఇంకో చరణం ఏంటి యదుక్తం గ్రంథకోటి రెండు చరణాలు అయిపోయింది అంటే సగం శ్లోకం అయిపోయింది అంటే సగం శ్లోకంలో చెబుతాను అని మొదటి లైన్ రెండోలైన ఏంటి యదుప్తం గ్రంథ కోటివి కోటి గ్రంథాలు మాట్లాడేటువంటి సారాంశాన్ని సగం శ్లోకంలో చెప్తానని సగం శ్లోకం అవగొట్టేశారు ఇంకెంతుంది సగం శ్లోకం ఉందంటే రెండు చరణాలు ఏం చెప్తారండి రెండు చరణాలు బ్రహ్మ సత్యం జగన్మిత్యా జీవో బ్రహ్మైవ నాపర మిగతా సగం శ్లోకంలో అవగొట్టేశారు మొత్తం అందులో మిగతా సగం శ్లోకం కూడా లేదండి అసలు నిజంగా విచారణ చేస్తే ఎందుకని ఇప్పుడు అసత్యము అబద్ధము అని తెలిస్తే ఆ మాట పట్టించుకుంటామా మనం సత్యాన్నే కదా పట్టించుకుంటాం అందుకనే సగం శ్లోకం కూడా అక్కర్లేదు ఒకటే వాక్యం బ్రహ్మ సత్యం అయిపోయింది అంతే జగన్మిథ్య జీవుడు మిథ్య అసత్యం చెప్పక్కర్లేదు ఇంకా అసత్యం మిథ్య అంటే ఇదాన్ని పట్టుకోము మనం పట్టుకుంటాడు ఎవడన్నా వదిలి వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు అసత్యపు భాషనని ఇష్టపడతాడా ఇష్టపడడు సత్యాన్ని ఇష్టపడతాడు కఠినమైనా సరే సత్యాన్నే ప్రేమిస్తాం మనం తట్టుకోలేకపోయినా సరే సత్యాన్నే ప్రేమిస్తాం ఏముండోయి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు మీరు తట్టుకోలేకపోవచ్చు పర్లేదండి తట్టుకోలేకపోయిన నిజమే చెప్పండి నేను తట్టుకోలేకపోయినా ఏదో రకంగా కష్టపడైనా సరే ఒప్పుకుంటానండి కన్ని అబద్ధం మటుకు చెప్పకండి అంటాడు తట్టుకోలేకపోయినా సత్యాన్నే ఇష్టపడతాం కానీ అసత్యాన్ని ప్రేమించం సుమి బాగుంది కదా అని అసత్యాన్ని ప్రేమించాం ఒప్పుకోదు బుద్ధి వీడు అబద్ధాలకు కూరవచ్చు కానీ వాడి బుద్ధి మాత్రం బయట నుంచి వచ్చేటప్పుడు సత్యాన్నే కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అన్నారు మరి అలాంటప్పుడు ఎందుకయ్యా మీరు అసత్యపు భావాలతో బ్రతుకుతున్నారు సత్యమైన పరమాత్మను నేను చూపిస్తాను మీకు అన్న ఏకైక మూర్తి అద్వైత మూర్తి శంకర్లు ఇంకెవ్వరూ చేయలేదు పని ఏ ఆచార్యులు మాట్లాడినా ప్రపంచానికి ప్రకృతికి భావాన్నిచ్చారు సగుణానికి భావాన్నిచ్చారు ప్రకృతికి భావాన్నిచ్చారు జీవుడికి భావాన్ని ఇచ్చారు దేహేంద్రియ మనోబుద్ధులకి భావాల్నిచ్చారు వాళ్ళ గురుత్వానికి భావాన్ని ఇచ్చారు శిష్యుడంటే భావాన్ని ఇచ్చారు కానీ శంకరులే న శాస్తా నిష్యో న గురు నైవ శిష్య గురువు లేడు శిష్యులేడు అవతలికి పోన్నాడు ఆయన దీన్ని నిలుపుకోలేదు ఆయన అంతామిథ్య అంటే మళ్ళీ గురుడు సత్యం ఏంటి ఈ శిష్యుడు సత్యం ఏంటి హోరిపించేవాళ్ళ అది జీవుడే లేడన్న తర్వాత ఇంక గురువు ఎక్కడ ఆ స్థాయికి అక్కడ దాన్ని కూడా తొలగించారు ఆయన అందుకని అద్వైతమూర్తి శంకర్లు ఆయన మాట్లాడే ఏ మాట అయినా పరమాత్మ తత్వాన్ని పరమాత్మ సత్యాన్ని ఆ ఉనికిని ప్రతిపాదన చేస్తాయి ఏ మాత్రం లీనియన్స్ ఇవ్వరు ప్రపంచానికి జీవత్వానికి దేహేంద్రియ మనోబుద్ధులకి సంసారానికి ఇంత అవకాశం కూడా ఇవ్వరాయన ఇంత ఉనికి కూడా ఇవ్వరు కళలో కూడా ఇవ్వరాయన ఉనికి అందుకనే ఆయన సిద్ధాంతం ఈరోజుకి పటిష్టంగా నిలబడింది సత్యం దాన్నే మాట్లాడతాను మీకు ఇష్టమైతేనే లేకపోతేనే ఏదో రోజు ప్రేమిస్తారు మీరు ఏదో రోజు ఆ సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు శంకర్ల యొక్క స్థితి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు సంసార స్వప్నతుల్యోహి బాగా ఈ శ్లోకాలన్నీ ఎలా ఉంటాయంటే పై పైకి కనిపిస్తుంటాయి లోపల చాలా మర్మగర్భితంగా ఉంటుంది రాగద్వేషాది సంకుల సరే ఈ సంసారం ఎలా ఉందండి స్వప్నతుల్య సంసారహ ఒక ఆయన అడిగాడు స్వామీజీ సంసారం అంటే డెఫినేషన్ ఏంటండి నాకు క్విక్గా చెప్పండి అన్నాడు ఈ క్విక్ క్విక్ క్విక్ ఉంచురండి వీళ్ళతో చాలా ఇబ్బంది తట్టాలి సడన్ గా నేనేమన్నానంటే ఓకే వెరీ గుడ్ మంచి ప్రశ్న వేశావు దిస్ ఈజ్ సంసారా ఎస్ఓఎఎంఈ సం సారా ఇట్ ఈస్ నాట్ ఫుల్ సారా ఓకే అర్థమైందా దీంట్లో కొద్ది సారమే ఉంది అది దేనిది చెరుకు గడలో తీపి దేనిది చెరుకుది తీయదనం వేరుగా లేదు అలాగనే ఈ సంసారంలో కూడా ఆ మాత్రం సారం దేనిది పరమాత్మను ఆశ్రయించింది కనుక దానికి ఆ విలువ సంసారం అది లేకపోతే మనం అసలు పట్టించుకునే పట్టించుకో కాబట్టి సంసారం ఏమిటండి అని అంటే సంసార స్వప్నతుల్యోహి ది సంసార ఈ కనిపించేటువంటి సంసారము సంసారము అంటే ఏం తెలుసండి సంసారము అనంటే సంస్కృతాన్ని సరిగ్గా పరిశీలన చేస్తే ఇక్కడ అర్థమవుతుంది సం పూర్వకహ అంటే అది తీసేస్తే ఆ ప్రత్యాన్ని తీసేస్తే ఆ ఉపసర్గం తీసేస్తే మనం సమ్ అనేటువంటి ఉపసర్గం తీసేస్తే సారహ అని కదా సృ అనే ధాతు నుంచి పుట్టినది సిర అంటే ఏం తెలుసండి పాకడం ఇలా పాకడం ఆ అనే ధాతువు నుంచి వచ్చిందే సర్ప సర్పం అక్కడి నుంచి వచ్చిందే అలా పాకుతూ ఉంటుంది అలాగనే సృ అంటే అర్థం ఏంటంటే పాకడం ఇలాగ వెళ్ళిపోవడం మనకు అర్థం అర్థం లేకుండా వెళ్ళిపోతున్నాం దట్ ఈజ్ కాల్ సంసార ఇది నిజమా ఇది అబద్ధమా ఇది సత్యమా ఇది అసత్యమా ఇది యథార్థమా అయథార్థమా ఆలోచించకుండా వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతుంది మనల్ని ఏమీ తెలియకుండానే మనల్ని అలా ఈడ్చిపోయి లాక్కుపోయి లాక్కుపోయి లాక్పోయి ఎక్కడో నిలబడుతుంది ఆ తర్వాత గోకుని ఎక్కడికో వచ్చేసేనే ఏదో చేసేస్తున్నా అనిపిస్తుంది అది సంసారం మనకు తెలియదు అలా అలా వెళ్ళిపోతాం మనం దాని పాటు ఎలా వెళ్ళిపోతాం అంటే బస్సులో కూర్చున్నాం అనుకోండి మీరు మంచి చల్లటి గాలు వస్తుంది కళ్ళు మూసుకుంటారు అలా వెళ్ళిపోతుంది బస్సు ప్రయాణం చేసేస్తుంది వీరు చేరవలసిన గమ్యానికి ఎక్కడికైతే అనుకున్నారో అక్కడ దాటిపోయి నిద్రపోతారు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటారు ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయానండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసేవండి అని అంటారు అలాగనే ఇది కూడా అంతే ఇది ఒక మంచి వాహనం కూర్చున్నారు ఆ జీవుడు ఏం చేస్తున్నాడు హాయిగా పడుకున్నాడు శుభ్రంగా లోపల దేంట్లో అజ్ఞాన కలుషం జీవం ఈ శరీరం అనే పడుకున్నాడు చల్లగా సంసారం హాయి హాయి సుఖాలన్నీ వస్తుంటే ఇదే సత్యం అనుకుని వాటిని అనుభవించి పడుకున్నాడు అజ్ఞాన నిద్రలో పోతా ఉంది వాడు చేరవలసిన గమ్యం ఒకటైతే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు లేచి చూస్తే ఏమిటి ప్రయోజనం ఏమూడు పద వెళ్ళిపోదామంటాడు వాడు అందుకని ఇక్కడ శంకర్లు అంటున్నారు సంసారహ స్వప్నతుల్యహాహిండీడ్ హీ అంటే వై తూ హీ ఈ పదాలన్నీ కూడా సంస్కృతంలో నొక్కుతుంది ముందు భావాన్ని నొక్కి చెబుతుంది స్వప్న తుల్యమే ఒక రకంగా చెప్పాలంటే తుల్య శబ్దం కూడా అక్కర్లేదు హీ అని వాడిన తర్వాత స్వప్న హి అంటే ఈ ప్రపంచం స్వప్నమేనయ్యా ఒక కళ కల ఏది కళ అంటున్నారు ఆహా ఇప్పుడు మనం మేలుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం మీరు నిద్రపోతే కల వస్తుంది ఆ కళలో మీరేమైనా అబ్బబ్బా ఇది నిజం అది అబద్ధం ఇన్ని ఆలోచనలు ఉన్నాయా కళలో మీరు ఏం చేస్తారు దాన్ని నిజమనే అనుభూతి పొందుతారు బాగా చూడండి కళని నిజంగా భావించి అనుభవిస్తుంటారు మళ్ళీ మేలుకున్న తర్వాత ఆ కళ ఏమైపోయిందో అందులో మనుషులు ఏమైపోయారో ఆ ప్రపంచం ఏమైపోయిందో అసలు తెలియనే తెలియదు పోతుంది దీంట్లోకి వచ్చేస్తారు దీన్ని నిజంగా అనుభవిస్తారు మళ్ళీ ఇది ఏమైపోతుందో తెలీదు మళ్ళీ కలలోకి వెళ్ళిపోగానే వేరే ప్రపంచం వేరే మనుషులు వేరే ఊహ వేరే భావాలు అసలు ఏది కరెక్ట్ అండి మేలుకున్నప్పుడు ఇది కరెక్ట్ అంటున్నారు పడుకొని కలగంటున్నప్పుడు అది కరెక్ట్ అంటున్నారు రెండు సత్యాలుంటాయా ఈ లోకంలో అసత్యాలు అనేకం సత్యం ఏకం ఏకం సత్ బహుదా ఆ బహుదా అన్ని ఏంటి వదంతులు అవన్నీ వదంతులే బహుధా అనేది వదంతులు సత్యమేమిటి ఏకం బాగా ఆలోచించింది ఇప్పుడు ఈ స్థితి కరెక్ట్ అంటారా స్వప్నం కరెక్ట్ అంటారా నిర్ణయించుకోలేకపోతున్నాం శంకర్లు అంటారు రెండు అబద్ధాలే ఎందుకు మేలుకున్నప్పుడు ప్రకృతితో మమేకమై బ్రతుకుతున్నావు పడుకున్నప్పుడు ఊహాప్రపంచంతో బ్రతుకుతున్నాం కాబట్టి ఇవి రెండూ ఏమిటయ్యా ఇవి రెండూ కూడా కాల్పనికములే కల్పితములే స్వామీజీ బాగుందండి ఇక్కడ ఒక ప్రశ్న నా కళ అంటే నేను కల్పించుకున్నది నో డౌట్ నేనే కల్పించుకున్నాను నా కళీ ప్రపంచం నా కల్పన కాదు కదా ఈ ప్రపంచం ఏం తెలుసా రాగద్వేషాది సంకుల ఇది నీ కల్పన కాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో దృశ్యమాన జగత్ ఇదంతయా గృహ్యతే ఇది ఇది ఇది ఇది అని జగత్ ఏదైతే ఉందో అందుకనే మన పూర్వీకులు మంచి మంచి పేర్లు వాడుతారు జగత్ అంటే ఎంత గొప్ప అర్థం జగత్ అంటే జా అంటే పుట్టుట గా అంటే గమ్మనేటువంటి ధాతు పోవుట అంటే పుట్టుట పోవుట పుట్టుట పోవుట ఇదే జరుగుతుంది కనుక దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది ఎలాగా స్వకాలే సత్యవద్ ప్రబోధే సతి అసద్భవేత్ ఇప్పుడు స్వప్న ప్రపంచంలోకి వెళితే ఈ ప్రపంచం పోయింది ఈ ప్రపంచంలోకి రాగానే కళ్ళు తెరిచి చూడగానే ఆ ప్రపంచం పోయింది కళ్ళు మూస్తే ఒకటి కళ్ళు తెరిస్తే ఒకటి ఇన్ని రకాలుగా ఉన్నాయనంటే ఇది అబద్ధము కానీ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అది అబద్ధం అనిపిస్తుంది కళ్ళు మూసుకున్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఇది అబద్ధం అనిపిస్తుంది కదా స్వకాలే సత్యవత్ బాతి ప్రబోధే సతి అసద్భవేత్ జాగ్రత్ ప్రపంచానికి మేలుకుంటే స్వప్న ప్రపంచం అబద్ధమైపోతుంది జాగ్రత్త కరెక్ట్ అనిపిస్తుంది కళ్ళు మూసుకుని స్వప్న ప్రపంచానికి మేలుకుంటే జాగ్రత్ ప్రపంచం అబద్ధం అనిపిస్తుంది స్వప్న ప్రపంచమే కరెక్ట్ అనిపిస్తుంది ఇవి రెండూ ఏమిటయ్యా ఈ రెండూ ఏమిటూ రాగద్వేషాది సంకుల రాగము ద్వేషము అంతే బాగా ఆలోచించండి మనం ఈ లోకంలో దేన్ని చూసిన అందులో ఉండేది పంచభూతాలే కానీ బాగా ఆలోచించండి ఒకదాన్ని ఇష్టపడుతున్నాం ఒకదాన్ని ద్వేషిస్తున్నాం అంటే ఇష్టత ఆ పంచభూతాల్లో లేదు ద్వేషము అయిష్టత పంచభూతాల్లో లేదు అది పంచభూతాలే ఒకవేళ పంచభూతాల్లో కనుక ఇష్టాయిష్టాలు ఉన్నాయనుకోండి ఆ ఇష్టాయిష్టాలు ప్రతి పంచభూతాల్లోనూ వచ్చేయాలి ఏదైనా ఇష్టమో అయి ఉండాలి లేదా అయిష్టమన్నా అయి ఉండాలి ఒకటే ఉంటుంది అక్కడ అర్థమైందా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఇష్టత అనిష్ అయిష్టత అనేటువంటిది మా ఇద్దరిలో బుద్ధిలో నా పట్ల అనుకూలత ఉంటే ఇష్టం వస్తుంది ఆ పక్క వ్యక్తి పట్ల ప్రతికూలత ఉంటే అయిష్టం వస్తుంది కాబట్టి అనుకూలతలు ప్రతికూలతలు ప్రపంచంలో లేదు నీ మనస్సులో ఉంది కాబట్టి ఇది మనస్సులో పుట్టినటువంటి సంకులమిది ఏం సంకులం రాగద్వేషాది సంకుల బాగా ఆలోచించింది స్వామీజీ నాకు అదంటే చాలా ఇష్టమండి ఎందుకంటే నేను చెప్పినట్టుంటుంది అండి పాపం మా అమ్మాయండి నేను చెప్పినట్టు ఉంటుందండి వీడున్నాడండి వీడికి అర్థం కాదు మేము చెప్పినా వినిపించకూడండి ఆయన గురి ఆలోచిస్తుంటేనే అసలు వాడు గుర్తుకొస్తేనే చిరాకండి ద్వేషాది రాగద్వేషాది సంకులహా దీనికి కౌంటర్ ఇచ్చాడు పరమాత్మ భగవద్గీతలో నమే ద్వేష న ప్రియహ అంటే అర్జున నాకు రాగద్వేషాలు లేవు రాగద్వేషాలు ఉన్నాయంటే అక్కడ జీవుడు జీవత్వం ఉన్నట్టే రాగద్వేషరహితమైతే అది దైవమైనట్టే నాకు దేని పట్ల ద్వేషము లేదు దేని పట్ల ప్రియత్వం లేదు అంటే నేను ఈ ప్రకృతిని రాగద్వేష బుద్ధితో స్వీకరించట్లేదు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవశ్యై విధేయ ఆత్మ ప్రసాదమధి గది రాగద్వేషరహితమై ఈ ప్రపంచాన్ని స్వీకరించినప్పుడు అసలు ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం ఏ ఉండవండి ఇంక అసలు చాలా సింపుల్గా ఉంటుంది బాగా ఆలోచించండి రాగద్వేష వియుక్తమై ఉన్నప్పుడు కానీ ఈ ప్రపంచమేంటి రాగద్వేషాల్ని పుట్టించడానికి మంచి యోగ్యత ఉంది అర్థమైందా రాగద్వేషాల్ని పుట్టించడానికి యోగ్యత ఉంది బాత్రూములో మలమూత్ర విసర్జనకు యోగ్యత వంటగదిలో వండుకునేదానికి యోగ్యత బెడ్రూములో పడుకునేదానికి యోగ్యత డైనింగ్ హాల్లో కూర్చుని బోంచేసేదానికి యోగ్యత అలాగనే ఒక్కొక్క స్థానానికి ఏ రకంగా కొన్ని యోగ్యతలు ఉంటాయో అలాగనే ఈ ప్రపంచానికి ఒక యోగ్యత ఉంది ఆ ప్రపంచాన్ని చూసిన వాడిలో ఆ మనస్సులో రాగద్వేషాలు కలిగే యోగ్యత చక్కగా ఉంది దానికి అసలు ఈ ప్రపంచానే చూడలేదనుకోండి స్వామీజీ ఇంకెక్కడిది రాగద్వేషం అలా ఉండిపోమంటారా హాయిగా ఉండు దానికి ఏం చేయమంటారు ఏం అక్కర్లేదు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటి కొడితే అయిపోయి ఇంక నీకు ప్రపంచం గుర్తుండదు ఎవడివో నీవెవడివో ఇంకెవడివో నువ్వు నీకు ఏముండదు ఇంక అలా పడుకుని ఉంటావు వెంటిలేటర్స్ మీద ఏమి అలా కాదు స్వామీజీ నేను మేలుకొని ఉండాలి బ్రతికు కానీ ఈ రాగద్వేషాలు ఉండకుండా ఈ ప్రపంచాన్ని నేను ప్రపంచం చేత నేను బాధపడకుండా ఉండాలి ఉండొచ్చు ఎలాగా ఇదిగో గుర్తించు సత్యాన్ని యదార్థాన్ని గుర్తిస్తే ఈ ద్వంద్వాలు నేను అంటదు యదార్థాన్ని గుర్తించినంత వరకు ఈ ద్వంద్వాలు అంటుతూనే ఉంటాయి ఎలా గుర్తించాలండి ప్రబోధే సతి అసద్భవేత్ ఎలాగైతే స్వప్నం నుండి మేలుకుంటే ఆ మన మనం నవ్వుకుంటా ఇప్పుడే వెంటాడి వెంటాడి పరిగెత్తించారు పోలీసులు నన్ను నేను ఎక్కడో దొంగతనం చేశాను అనవసరంగా పరిగెట్టాను అక్కడ ఒకసారి లేచి చూస్తే ఇంటి మీద బెడ్ మీద హాయిగా ఉంటాడు భార్య కాఫీ పట్టు ఇదేంటిది ఇప్పుడే పోలీసులను తరువుకున్నారు పరిగెట్టారు నేను ఇంత ఆగర్భ శ్రీమంతుణ్ణి ఇది బాబు పరస్పర విరుద్ధం ఇది బాగా ఆలోచించింది పగలు సాయంత్రం ఏంటంటే ఒక పెద్ద డిన్నర్కి వెళ్ళాడు ఒక వెళ్ళి అంతా తిన్నాడు ఓ పెట్టిందంతా తినేసాడు ఆబా ఇంకసలు కకృద్ది పడిపోయి తినేసాడనమాట పీకల దాకా ఉంది పాపం ఆయాసం వచ్చింది ఏదో కొంత ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు నిద్రపోతే ఒక కలొచ్చింది పది రోజులుగా తిండి లేదు బికారి వెద బట్ట లేదు కట్టుకునేదానికి ముష్టిత్తుకుంటున్నాడు ఎవడు చీపో చీపో అంటున్నాడు బాధపడిపోతున్నాడు అక్కడ ఇక్కడేమో పీకల దాకా తిన్నాడా అక్కడ చూస్తేనేమో ముష్టి ఉడికిందనా కళలో ఏమో పోలీసులు తరువుకుంటున్నారా మేలుకుంటేనేమో ఆగర్భ శ్రీమంతుడా అసలు ఏది కరెక్ట్ ఇది ప్రబోధే సతి అసద్భవేత్ ఆ ముష్టిెత్తుకోవడం ఇవన్నీ కూడా చూశాడు చీ చీ చీ చీచీ అనుకున్నాడు వెంటనే కల చెదిరిపోయింది మేలుకున్నాడు ఇంకా పులితేను పులు ఉదయాన్నే కూడా రాత్రి తినేది ఇంకా అప్పుడు అనుకున్నాడు రాత్రి తిన్నదే ఒక్క మొక్క కూడా అరగలేదు ఇప్పుడే ముష్టికున్నట్టు చి చి చి చి అబద్దమే అనుకున్నాడు ఎలాగైతే నువ్వు మేలుకుంటే జాగ్రత్త అవస్థకు కూడా అబద్దమని తీసిపారేస్తున్నావో అలాగనే ఇది జాగ్రత్త కాదు సుమా ఇది ఏమాత్రం జాగ్రత్త కాదు అసలు సత్యానికి కనుక నువ్వు కళ్ళు తెరిస్తే ఒక్కసారి యదార్థమేంటో అక్కడ మేలుకుంటే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత నిబోధత అంటే నిశ్చయంగా ఆ బోధను పొందు నిశ్చయమైనటువంటి ఆ బోధను పొందు ఏమిటి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తే ఏమిటి ఆ స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే పరమాత్మ స్వరూపం అది దాన్ని గుర్తిస్తే ఇవన్నీ పోతాయి ఈ జాగ్రత్త కూడా పోతుంది బాగా ఆలోచించండి ఏమండి దానికి ఏమైనా ఉపమానం ఉందా ఎందుకు లేదు స్వప్నాన్ని జాగ్రత్తలో కొట్టేస్తున్నాం ఈ జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా సుషుప్తిలోకి వెళితే రెండూ పోతున్నాయి అక్కడ ఏమీ లేదు అసలు కానీ గుర్తుపెట్టుకోండి ఏమీ లేదని చెప్పకండి ఏమీ లేదు కానీ హాయిగా ఉన్నాను ఎలా ఉన్నాను శాంతం శివం స ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపమై సచ్చిదానంద స్వరూపమై హాయిగా ఉన్నాను అక్కడ అది ఎందుకు నాకు మారిపోతుంది మనసు పైకి లేచింది మనసు లేవగానే నేను అనేటువంటి వాడు లేచాడు ఆ నేను లేవగానే మనకు ఎలాగైతే బయటికి లేవగానే కళ్ళు తెరుస్తామో రెండు కళ్ళు అలాగనే ఆ నేనుకి రెండు కళ్ళు ఉన్నాయట ఏం తెలుసండి రాగద్వేషము అనే రెండు కళ్ళు ఉన్నాయి వాడికి వాటిని వేసుకొని కళ్ళు తెరుస్తున్నాడు వాడు తెరిచి అన్నింటిని లోపల అన్నింటినీ జురుకుంటున్నాడు నొల్లుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు సత్యాన్ని గ్రహించవయ్యా అది సత్యస్వరూపం అది బాగా ఆలోచించండి ఆ శబ్దం వాడడంలో మనకు అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శకం చేస్తున్నారే సత్యం అంటే ఏంటి స్వే మహిని తిష్టతి సత్ చాలా డెఫినెషన్స్ ఇచ్చారు స్వే తిష్టతి ఇతి సత్ సత్యం అంటే దేని మీద ఆధారపడదు దానికి ఆధారం అక్కర్లేదు అదే దానికి ఆధారం అదే వ్యక్తమవుతుంది బాగా ఆలోచించండి సత్యానికి ఏది ఆధారం అక్కర్లేదు అసత్యానికి ఆధారం కావాలి బాగా ఆలోచించండి కుండకు మట్టి ఆధారం కావాలి కానీ మట్టికి కుండ అక్కర్లేదు ఆధారం ఏ ఏ పదార్థం అక్కర్లేదు బంగారానికి ఉంగరానికి బంగారం ఆధారం కావాలి కానీ ఉంగరానికి బంగారమో చేయనో బ్రేస్లెట్టు అవసరం లేదు ఆభరణాలు లేకపోయినా బంగారం హాయిగా ఉంటుంది బంగారంగా అందుకనే మనల్ని ఎవరైనా పెద్దలు పలకరించేటప్పుడు ఉంగరం బ్రేస్లెట్ కమ్మలు పలకరించరు బంగారం అంటారు అంటే ఓ సత్యస్వరూపమా అని పెద్దవాళ్ళ యొక్క పలకరింపు లేకపోతే ఏమంటే ఉంగరం పోగులు కమ్మలు మట్టెలు గాజులు అని పలకరించవచ్చు కదా ఏ అలా ఎందుకు పలకరించరు అవన్నీ అసత్యాలు ఏమని పిలుస్తారు సత్యసాయిబాబా ఉన్నారే ఆయన ఎవరైనా దగ్గరికి వెళితే ఏం బంగారం బాగున్నవాడు అంటే పిచ్చి వాడు అనుకున్నాడు బంగారం అనగానే అబ్బా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కేడిఎం బంగారం అంటే ఓ సత్యస్వరూపమా సత్యాన్ని తెలుసుకో అని పెద్దవాళ్ల యొక్క పలకరింపులో సత్యత ఉంటుంది ప్రాపంచిక దృష్టిని దాని మీద పెట్టకూడదు మనం పరమాత్మ స్థితిని ప్రతిపాదన చేస్తారు వాళ్ళు ఎందుకని ఆ స్థితిలో ఉన్నవాడు అలా కాదండి ఏది తింటే అదే తిరెనిపుతాం వీడు ప్రపంచాన్ని తినేవాడు ప్రపంచాన్ని తిరెనిపుతాడు మైకు ముందు పరమాత్మ అనుభూతి పొందినవాడు మాట్లాడే ప్రతి భాష ప్రతి అంశ ప్రతి భావంలోనూ పరమాత్మ ప్రతిబింబిస్తుంటాడు కదా కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి సత్యము అనంటే గుర్తుపెట్టుకోండి ఒకటే డెఫినెషన్ స్వే మహిమ్ని తిష్టతి ఇతి సత్ స్వే అంటే తన ఎందు ఉనికి తిష్టతి ఉంది తన ఉనికి తనకు ఆధారం కాని పరవస్తువు లేదు ఇన్ఫ్యాక్ట్ సత్యానికంటే రెండో వస్తువు ఇంకొకటి లేదు ఏదైనా ఒకటి ఉందని అంటే అది సత్యం మీదనే ఆధారపడాలి అది కూడా నిజం కాదు ఊరికినే అలా ఉంది ఎలాగా బాగా ఆలోచించండి శంకర్లు అంటారు సత్యానికి ఏ వస్తువు యొక్క ఆధారం అక్కర్లేదు వస్తువుకి మాత్రం సత్యం మీద ఆధారపడి ఉండాలి కానీ ఆ వస్తువు శాశ్వతమా ఏది ఆధారపడిందో గుర్తుపెట్టుకోండి అది ఒకరోజు పడిపోతుంది ఏది ఆధారమో అదొక రోజు పడిపోతుంది ఉంగరం బంగారం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఉంగరం ఒకరోజు నలిగిపోతుంది విరిగిపోతుంది కరిగిపోతుంది కానీ బంగారం దేని మీద ఆధారపడలేదు కనుక ఉంగరంగా ఉన్నప్పుడు ఉంది ఉంగరం కరిగిపోయిన తర్వాత ఉంటుంది త్రికాలేపి తిష్టతి సత్ ఎల్లవేళలా ఉంటుంది సత్యం దాని యొక్క ఉనికి దానిపైనే ఆధారపడి ఉంటుంది అదే తన ఉనికిని చాటుకుంటుంది తన ఉనికి గురించి ఇంకో దాని మీద ఆధారపడదు అందుకనే మన శాస్త్రకారులు అంటున్నారు భార్య లేకపోతే నేను లేనేవోనండి పిల్లలు లేకపోతే నేను లేనండి భర్త లేకపోతే మేము బతకలేవండి ఇల్లు లేకపోతే వండలేవండి డబ్బు లేకపోతే మేము లేవండి జబ్బు లేకపోతే మేము లేవండి బట్టలు లేకపోతే మేము లేవండి ఈ ఉద్యోగం వ్యాపారం లేకపోతే మేము లేవండి తెలంగాణ వచ్చుడో లేకపోతే కేసీఆర్ చచ్చుడో లేకపోతే ఈలోగా ఉన్న వాళ్ళందరూ పుచ్చుడో అయిన నాన్ సెన్స్ ఎంత స్వే మహింనీ తిష్ట దేని మీద ఆధారపడి స్వరూపం ఉండదండి స్వరూపమంటే స్వస్మిన్నేవ రూప స్వస్య రూపా అది తనదే తానై ప్రకాశిస్తుంది ఆ ప్రకాశంలో ఇవన్నీ పరప్రకాశాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇంద్రియాలు దేహం అందులో మాంసము ఎముకలు రక్తము నాళాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ఇందులో మంచి ప్రకాశిస్తుంది ఇందులో చెడు ప్రకాశిస్తుంది బాగా ఆలోచించండి కింద చూస్తే మలమూత్రాలు ప్రకాశిస్తున్నాయి బుద్ధిలో జ్ఞానము ప్రకాశిస్తుంది అంటే ఆత్మకి ఇష్టము అనిష్టం లేదు తన ప్రకాశిస్తుంది ఆ ప్రకాశాన్ని ఎవరు పుచ్చుకుంటే అవన్నీ ప్రకాశింపబడతాయి మనకే రాగద్వేషాలు దేనికి మనసుకి బాగా ఆలోచించండి అందుకని ఈ సాధనంతా దేనికి మనసుకి ఎందుకని ఈ రాగద్వేషాలని తొలగించుకోవడం కోసమే ఈ సాధన ఒక్కసారి మనస్సు ఆ రాగద్వేష రహితమైందనుకో అంటే రాగద్వేషాలు పోవు ఉంటాయి ఈరోజు వస్తుంది మూడో అధ్యాయంలో కర్మయోగంలో ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థిత ఈ లోకంలో ఎవడైనా సరే శంకరాచారులైనా నాకు రాగద్వేషాలు లేవన్నారంటే మనం ఒప్పుకోక్కర్లేదు నో డౌట్ శంకరులు ఇంత ప్రతిపాదన చేసిన శంకరులు కూడా నాకు రాగద్వేషాలు లేవంటే మనం ఒప్పుకోవద్దు బాగా ఆలోచించండి రాగద్వేషాలు ఉంటాయి శంకరులకు కాదు కింకరులకు కాదు ఎవరికైనా సరే కానీ వాళ్ళు రాగద్వేషాల యొక్క వర్షంలో ఉండరు రాగద్వేషాలు వాళ్ళ వర్షంలో ఉంటాయి అదే తేడా అదే తేడా రాగద్వేషం అనేది ప్రకృతి యొక్క ద్వంద్వం అది మాయ యొక్క స్వరూపం రాగద్వేషం మాయ అంటే శరీరం ఉన్నంత వరకు మనస్సు ఉన్నంత వరకు రాగద్వేషం ఉంటుంది అంతే అంతే ఇప్పుడు నా శరీరం ఉన్నంత వరకు ఈ చర్మం ఉంటుంది అంతే కదా ఈ చర్మం అంతా ఊడపికేసుకుని అవుతుందా నేనున్నాను అనంటే ఈ శరీరం ఉంటుంది అలాగనే మనం బ్రతికున్నంత వరకు దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నంత వరకు ఇంద్రియ సేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థిత కృష్ణుడు అంటాడు తయోహవశం నాగచ్చేత్త పరిపందినవ్ కాబట్టి ఈవినింగ్ అది మనం డిస్కషన్లో చూద్దామండి ఎలా ఉంటుంది కర్మయోగం తీసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించింది ఆ రాగద్వేషాది సంకులత్వం ఏదైతే ఉందో అంటే సంకులత్వం అంటే తెడ్డెట్టి తెప్పడం అనమాట కలిపెట్టడం అలాగా పెద్ద డీసులో ఒక వెయ్యి మందికి సాంబార్ పులుసు చేస్తున్నారనుకోండి ముక్కల పులుసు ఈ వండేవాడు ఏం చేస్తాడు అదంతా పోసి నీళ్లు పోసి చింతపండు పోసి ఉప్పేసి పసుపేసి మొక్కలేసి అవ్వేసి ఇవ్వేసి పిండి రుబ్బి పోసి అన్నీ చేసి తిండెట్టు తిప్పుతూ ఉంటాడనమాట మధ్యలో కలిపెడుతుంటాడు అలాగనే లోపల ఏమవుతుందంటే ఈ రాగద్వేషాలు అనేటువంటిది ఓహో తిప్పుతూ ఉంది మనల్ని రాగద్వేషాది సంకులహ బాగా ఆలోచించింది ఎప్పుడైతే తిప్పుతూ ఉందో ఈ తిరగలి వల్ల ఈ తిరుగుడు వల్ల సత్యం కనపడట్లేదు అసత్యాలే రంగురంగులుగా కనిపిస్తుంది అదే సత్యంగా కనిపిస్తుంది స్వకాలే సత్యవద్ ఇదంతా సత్యంగా కనిపిస్తుంది కానీ ఆగిపోతే సత్యం బయటపడుతుంది తిరిగే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు మీరు గమనించండి చెప్పండి నాకు తిరిగే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు వెయ్యి ఎందుకు ఒక అగరపుల్ ఉంది కదా దాని వెలిగించిన తర్వాత వెలుగుతుంది కదా దాన్ని ఇలా లా అంటుంటే ఓ ఎన్నో పుల్లలు అలా ఊగుతున్నట్టుంటాయి ఎందుకని తిరుగుతూ ఉన్నంతకాలం చలనం ఉన్నంతకాలం గతి ఉన్నంతకాలం విభిన్నాలుగా కనిపిస్తుంది గతి లేకపోతే ఒకటే అందుకనే చాలామంది తిడుతుంటారు వీడు గతి లేనివాడు రా గతి లేనివాడని గతి లేనివాడంటే అర్థమేంటి హాయిగా ఉన్నాడని ఏ రాగద్వేషాలు లేకుండా గతున్నోడికే అన్ని రాగద్వేషాలు చూడండి ఆలోచించింది మామూలుగా నాకేంటండి నా పెళ్ళ ఉందండి నా భర్త ఉన్నారండి నా కొడుకులు ఉన్నారండి నా ఇల్లు డబ్బు అన్నీ ఉన్నాయి విడి గతున్నోడికి అన్నీ ఉన్నాయి పట్టి పీడించడానికి గతి ఏమీ లేదు పీడించడానికి హాయిగా ఉన్నాడు అలా నిరంజన్ హాయిగా ఉన్నాడు వాడు గతి ఇబ్బందులు గతి లేనివాడు అంటే ఏమనర్థం చలనం లేనటువంటి ఆగరూపుల్ల అగరవత్తి కాల్చినటువంటి అగరవత్తిని మీరు చూస్తే ఆ నిప్పు కణిక ఓ ఇరవై ముప్పై కణికల్లా కనిపిస్తుంది కానీ బాగా చూడండి ఒకటే అలాగనే ప్రకృతి తిరుగుతూ ఉంది కనుక విభిన్నాలుగా కనిపిస్తుంది ద్వంద్వాలుగా కనిపిస్తుంది ఇది నిశ్చలమైనప్పుడు ఏకహా సత్యం సత్యం ఏకం ఒకటే ఇది ఏకమై ఉంది అది విభిన్నాలుగా కనిపిస్తుంది అవునా స్వామీజీ మరి ఇన్ని రకాలుగా ఎందుకండి ఇలా కనిపించాలి ఇన్ని రకాలు ఎందుకు కనిపించాలి కారణం ఏంటంటే నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నా అంటే ఏమిటి అక్కడ అజ్ఞానం ఆహా ఎలా వచ్చిందండి అజ్ఞానం తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం ముందేమన్నారు చూడండి స్వకాలే సత్యవద్భాతి ప్రభోదే సతి అసద్భవే అక్కడ సత్యాన్ని పరోక్షంగా మనకు పరిచయం చేశారు ఇక్కడేమన్నారు యావన్న జ్ఞాయతే బ్రహ్మ అది తెలుసుకునేంతవరకు అంటే జ్ఞప్తిస్వరూపమై చిద్రూపమైనటువంటి పరమాత్మ అంటే సత్యాన్ని ముందు శ్లోకంలో ఇప్పుడేంటి చైతన్యం చిత్ బాగా చూడండి ఇక్కడ బాగా శంకర్లు ఒక మాట అంటారు ఎందుకు తెలుసా నీకు సత్యం తెలియట్లేదు ఇవన్నీ అసత్యాలుగా విభిన్నాలుగా కనపడడానికి కారణం సత్యం కనపడకపోవడం ఎందుకు కనపడట్లేదు తెలుసా సత్యం నాన్న ఒకడు నది ఒడ్డున అలాగా వాకింగ్కి వెళ్ళాడు ఉదయాన్నే చాలా ఇబ్బంది పడుతున్నాడు వాకింగ్కి వెళుతున్నాడు సరే నిద్రపట్టలేదు వాకింగ్కి వెళ్తున్నాడు అల్లాంత దూరంలో ఇంత వెండి ముద్ద కనిపించింది వాడికి ఇంత వెండి ముద్ద వెండి ప్లేట్ లాగింత తగతగ మెరుస్తుంది అబ్బా వెండి దొరికింది ఇప్పుడు రేటు కూడా చాలా బాగానే ఉంది ఎంతో కొంత ముందు పని అవుతుంది అనుకుని అక్కడ పరిగెట్టాడు పరిగెట్టి చూస్తే ఏంటది శుక్తికా ముత్తిపు బాగా చూడండి మీరు ఒక్కటి ఈ ఉపమానం మనం బాగా గ్రహిస్తే అందరూ ఏమంటారంటే ముత్యపు చిప్ప మీద వెండి కనిపిస్తుంది ఎందుకని అజ్ఞానం వల్ల కాదు అక్కడ ఏమైంది తెలుసా ముత్యపు చిప్ప చీకట్లో వెండిగా కనపడదే చీకట్లో వెండిగా కనిపి అసలు అది కనపడినే కనపడదు చూడండి ముత్యపు చిప్ప ఎలా ఉంటుంది తెలుసండి లోపల వెండి ప్యూర్ వైట్ కాదు డల్ వైట్ ప్యూర్ వైట్ కాదు ఆ వెండి రంగు ముత్యపు చిప్ప లోపల అలాగే ఉంటుంది వెండి రంగులో ఉంటుంది అందుకనే ప్యూర్ వైటే ప్రకాశిస్తుంది చీకట్లో కూడా డల్ వైట్ ప్రకాశించదు బాగా చూడండి ఆ ముత్యప్పు చిప్ప చీకట్లో అయితే వెండిలా మనం చూసే అవకాశం లేదు అసలు ఏది కనపడదు ఎందుకు మనకు భ్రమ కలిగింది ఉండేది ముత్యపు చిప్ప దాన్ని వెండిగా ఎందుకు అనుకున్నాను సూర్యరశ్మి దాని మీద పడ్డం వల్ల ప్రకాశించింది కళ్ళకి తడుక్కుమనింది అందుకనే వెండి అనేటువంటి భ్రమ వచ్చేసింది మనకు అర్థమైందా ఇక్కడ ఈ ఉపమానంలో ఆ అంశాన్ని తీసుకురావాలి అలాగనే ఈ ప్రపంచంలో విభిన్నత లేదు బాగా ఆలోచించండి విభిన్నతలన్నీ ఇందులోనే వీడు నాకు ఇష్టడు వీడు అయిష్టడు ఎందువల్ల ఇక్కడే ఇది నాకు చాలా ఇష్టం ఇది నాకు పెద్ద ఇష్టం లేదండి ఇది ఇక్కడే ఎందుకని లడ్డూ నాకు చాలా ఇష్టమండి కానీ షుగర్ వచ్చిందండి లడ్డూ కొద్దండి అసలు కాకరక అంటే పిచ్చిక్కిపోయేవాడిని అసలు దాన్ని అసలు ఇంటికి తెస్తేనే రుసు రుసులాడిపోయేవాడు అండి కానీ రోజు ఒక గ్లాస్ తాగమంటున్నారండి తాగుతున్నారండి ఇష్టమైంది దొరకట్లేదు అయిష్టమైంది వచ్చి పడింది ఇప్పుడు అది చేయకపోతే తప్పదు ఈ ఇష్టాయిష్టాలు ఇష్టానిష్టోపత్తిషు నిత్యం తత్వం సాధక స్థితిలో దాని ఆ రకంగా చెప్పారు సిద్ధావస్థలో ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు సాధకుడి స్థితిలో ఇష్టము ఉంటుంది అనిష్టము ఉంటుందయ్యా దాన్ని నువ్వు సమత్వంగా చూసుకుంటూ వెళ్ళగలగాలి సిద్ధావస్థలో ఇష్టానిష్టాలు రెండూ కూడా నమే ద్వేష న ప్రియ కాబట్టి ఇక్కడ ఈ ముత్యపు చిప్పలో వెండి కనపడడానికి ఆ సూర్య సూర్యరశ్మి అందులో పడింది అలాగనే ఇక్కడ కూడా బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏమైందండి నేను నేనుగా నిద్రలో ఉన్నప్పుడు అసలు ముత్తిపు చిప్పలేదు సూర్యరశ్మి లేదు దాన్ని వెండిగా చూడట్లేదు ఏమీ లేదు నేను హాయిగా ఉన్నాను ఎప్పుడీ భ్రమలన్నీ కలిగాయి బాగా అర్థం చేసుకోండి మనసు మేలుకుంది మనోబుద్ధులు అంతఃకరణ మనోబుద్ధులు రెండూ మేలుకున్నాయి ఆ మేల్కొన్న మనోబుద్ధులు ఏం చేసాయి తెలుసండి బాగా ఆలోచించండి అది జడం మనస్సు బుద్ధి జడం వాటికేమీ సత్తాస్ఫూర్తి చైతన్యం ఏమీ లేదు కానీ దానికి ప్రకాశం ఎవరికి తెలుసా ఆత్మదే నాదే ప్రకాశం నా ప్రకాశాన్ని నా సత్యా నా సత్తాస్ఫూర్తినివి తీసుకుని అవేం చేశాయి లేనివి ఉత్పత్తి చేస్తున్నాయి లేనివన్నీ చూపిస్తున్నాయి ఇంకోటి ఏం చేసిందో తెలిసండి ఉన్న నన్ను కనుమరుగు చేస్తుంది లేనివి నా దాని మీద ఆరోపించుకుని దానివైపుకి తిప్పేస్తుంది అలాగనే వెండి లేదు ముత్తిపు చిప్ప మీద అది ముత్తిపు చిప్ప కానీ ఆ ముత్తిపు చిప్ప మీద పడ్డ సూర్యరశ్మి మనకు భ్రమ కలిగించింది బాగా ఆలోచించండి ఇక్కడ అయితే సూర్యరశ్మి వల్లే స్వామిజీ కన్ఫ్యూజన్ సూర్యుడిని తీసిపడేస్తే ఊరి పిచ్చివాడ అసలు సూర్యుడంటే ఎవరు ప్రకాశాన్నిచ్చి అన్నిటి చీకటిని పోంగొట్టి అన్నిటి యొక్క యదార్థాన్ని చూపించేవాడు అన్నిటి యొక్క యదార్థాల్ని చూపించేవాడు సూర్యుడు కదా మరి ఆ సూర్యుడు తప్పు చేస్తాడా లేదు అతను ప్రకాశాన్నిచ్చాడు దానికంతే అది ప్రకాశం పుచ్చుకుంది సూర్యరశ్మిని పుచ్చుకుంది అది వెండిలా కనిపించింది అయితే స్వామిజీ పొరపాటు ముత్తిపుచిప్పదా చిచ్చి కాదు సూర్యుడిది కాదంటున్నారు ముత్తిపు చిప్పది కాదంటున్నారు మరి నాకు వెండి ఎందుకు కనిపించింది దగ్గరికి వెళితే అక్కడ ఎలా కనిపిస్తుంది ముత్తిపు చిప్ప అంటే దగ్గరకు వచ్చి దాన్ని నిశితంగా పరిశీలించకపోవడం అనే తప్పు ఎవరిది ముత్తిపు చిప్పది కాదు సూర్యరశ్మిది కాదు ఎవరిదది మనది కాబట్టి పొరపాటు మనలో ఉంది అందుకనే దయానంద్ స్వామీజీ అంటారు మా గురువు గారు యు ఆర్ ది ప్రాబ్లం యు ఆర్ ది సొల్యూషన్ సమస్య నీ లోపలుంది బయట వెతక్కు దానికి పరిష్కారం నిన్ను మొదలుపెట్టు సమస్య ఇక్కడుంది ఇక్కడి నుంచి మొదలుపెట్టు ఇక్కడి నుంచి లోపలికెళ్ళు కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమై ఛత్ ఆవృత్త చక్షుఃమృతత్వమిచ్చన్ ఎవడైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడో వాడు అంతర్ముఖుడై నిజాన్ని తెలుసుకునేదానికి నిజ బోధ పొందడానికి సత్యదృష్టిని కలిగించుకునేదానికి అంతర్ముఖుడై ఇలా ప్రయాణం చేయాలి ఇలా ప్రయాణం చేశాడా బహిర్ముఖుడయ్యాడా ఉపనిషత్ అంటుంది లలితా సహస్రనామం అంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలి నిరామయా స్వాత్మ రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమాన స్వరూపిణీ లలితా ఉపనిషత్ స్వరూపమది విష్ణు సహస్రనామ ఉపనిషత్ సిద్ధాంతం ఏది తత్వాన్ని సత్యాన్ని విడిచిపెట్టి మాట్లాడదని భారతీయ వాంగ్మయాలు మాట్లాడితే అది భారతీయ వాంగ్మయం అవ్వదు ఎవడో అది ఈస్ట్రన్ వెస్ట్రన్ ఫిలాసఫీ అవాలే కానీ అది ఈస్ట్రన్ ఫిలాసఫీ అవదు భారతీయ వాంగ్మయం కానే కాదు ఎందుకంటే ఈ వాంగ్మయాలన్నీ కూడా ఎక్కడికి వెళుతుంది అవాంగ్మానస గోచరమైన పరమాత్మ దగ్గరకు వెళుతుంది అంతే కాబట్టి ఇక్కడ ముత్యపు చిప్పలో వెండి లేదు దానికి ప్రకాశాన్ని ఇచ్చినటువంటి సూర్యుల్లోనూ ఆ భ్రమ లేదు స్పష్టంగా ఉంది ఆ ప్రకాశం ఎందుకని సూర్యరశ్మి వల్లనే కదా అన్నీ కనిపిస్తున్నాయి మనకు అన్ని సత్యాలన్నీ కనిపించే సూర్యరశ్మి వల్ల వాడు ముత్తిపు చిప్పులో కావాలని వెండిని పెట్టడు కదా వాడి ప్రకాశంతో వాడి కిరణాలతోటి కాబట్టి సూర్యుల్లోనూ లోపం లేదు ముత్తిపు చిప్పులోనూ లేదు ఎందులో ఉన్నది చూసేవాడిలో ఉంది భ్రమ కాబట్టి ఇక్కడంటారు తావత్ సత్యం జగద్భాతి ఎప్పటివరకయ్యా ఈ జగత్తు కనిపిస్తుంది బాగా ఆలోచించండి యావన్న జ్ఞాయతే నువ్వు దగ్గరకెళ్ళి నిజ పదార్థాన్ని ముట్టుకుని దాన్ని చూసేంత వరకు ఈ జగత్తుని కనిపిస్తూనే ఉంటుంది సత్యంగా సత్యాన్ని తెలుసుకునేంత వరకు అసత్యాలే కనిపిస్తూ ఉంటాయి ఓ దొంగని పట్టుకుని పోలీసు ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టాడు వాడు అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు బాగా ఆలోచించండి అయితే ఒక ఆయన అడిగారు మరి బ్రహ్మ ఎక్కడున్నాడండి ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోమంటున్నారు ఇవన్నీ అసత్యాలు అంటున్నారు బరే బ్రహ్మ ఎక్కడున్నాడు సత్యం అందులోనే ఉన్నాడు అంటే సత్యం ఒక దగ్గర అసత్యం ఒక దగ్గర లేదండి బాగా ఆలోచించండి అసత్యాలకి ఉనికి లేదు ఈ జగత్తుకి అది దేని మీద ఆధారపడింది సత్య స్వరూపమైన పరమాత్మ ఆధారపడింది కాబట్టి ఏమైంది ఇక్కడ అసత్యమైన జగత్తు సత్యమైన పరమాత్మను మాయ వల్ల అజ్ఞానం వల్ల కప్పి ఉంచింది కాబట్టి సత్యము అక్కడే ఉంది అసత్యము అక్కడే ఉంది కానీ ఏమైపోయిందనంటే సదస వివేకం కోల్పోయి మను అసత్యాన్నే సత్యంగా భావించి బ్రతుకుతున్నాం సత్యాన్ని కనపడనివ్వకుండా అసత్యాలే కనిపించేలాగా అది చేసింది ముత్యపు చిప్పని కనపడనివ్వకుండా విండే అనిపించేలా చేసింది ఏమిటి మన అవివేకం మన అజ్ఞానం ముత్యపు చిప్పది కాదు బాగా ఆలోచించింది సూర్యరశ్మితి కాదు మన జ్ఞానమది కాబట్టి ఇక్కడ కూడా సత్యం జగద్భాతి ఎంతవరకు ఈ జగత్తు కనిపిస్తుంది అసత్యమైనటువంటి సృష్టి సంసారం కనిపిస్తుంది యావన్న జ్ఞాయతే బ్రహ్మా సత్యాన్ని తెలుసుకునేంతవరకు రెండు ఒకటే దగ్గర ఉన్నాయండి ఓ దొంగని పట్టుకున్నాడు పోలీస్ ఇంటరాగేట్ చేస్తున్నాడు అసత్యాలు చెబుతూ ఉన్నాడు పోలీసుకి తెలుసు సత్యం ఎక్కడుంది వాళ్ళలోనే ఉంది అసత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాడి నుండే వస్తున్నాయి అసత్యాలు ఎందుకు చెబుతున్నాడు తప్పించుకునేదానికి బాగా ఆలోచించింది మనం కూడా అసత్యాలనే చూస్తున్నాము అసత్యంలో బ్రతుకుతున్నామంటే తప్పించుకునేదానికే ప్రయత్నం చేస్తున్నాం తప్పించుకుంటే అక్కడ ఏదైనా పోలీసు కళ్ళ కప్పి దొంగ తప్పించుకోవచ్చేమో కానీ ఈ మాయ కప్పి మనం మటుకు తప్పించుకోలేము ఎందుకని దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా నువ్వు ఎంత ఫూల్వో అది మహాఫూల్ నువ్వెంత ఈడియట్వో అది మహా ఈడియట్ ఎందుకని మహామాయా ప్రయచ్చసి జ్ఞానినామపి చేతాంసి బలాదాకృష్య ఎటువంటి వ్యక్తినైనా సరే లాగి మడతెట్టిందులో పెట్టేయగలదది ఒకవేళ వెళుతున్నాడని అంటే అలా అర్థమైందండి అది ఈ ఈ మాయకు స్వభావం కాబట్టి అసత్యంలోనే బ్రతికి అలా ఉండేసి చచ్చిపోతామండి ఎందుకండి ఈ సాధన పో నాకే ఉండి ఇబ్బంది అలానే హాయిగా ఉండేసి అలానే చచ్చిపోతామండి ఇది ఎందుకండి ఇవంత కష్టం అనిపిస్తుంది పిచ్చివాడ అసత్యాలు చాలా ఉంటాయి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి పట్టుకోవడం కష్టం సత్యం ఒకటే దాన్ని పట్టుకోవడమే సులభం మనకేమనిపిస్తుంది అసత్యాలే బాగున్నాయి సత్యం కష్టం అనిపిస్తుంది సులభమైందేమో కష్టం అనిపిస్తుందా కష్టాలేమో సులభంగా అనిపిస్తున్నాయా మాయ అంటే ఏంటండి ఇదేనండి కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు ఆ సత్యాన్ని తెలుసుకోవడమే అసత్యం పోతుందయ్యా మరి ఈ దొంగ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు కొడుతున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కొడుతున్నాడు పోలీసు అబద్ధం చెప్తున్నాడు ఇలా ఒక పాయింట్ వచ్చింది ఇంకే దొంగ అనుకున్నాడు మనం నిజం చెప్పకపోతే మనల్ని ఊరుకునేలా లేడు వదిలిపెట్టడు అని ఆఖరికి దండం పెట్టాడు సార్ నిజమండి నిజం చెప్తున్నానండి బాగా ఆలోచించండి ఇక్కడ ఒక ఫీలింగ్ తీసుకోండి అబద్ధాలు చెప్పేటప్పుడు దొంగ యొక్క మనస్సు పరాధీనంగా ఉంటుంది నిజం చెప్పేటప్పుడు దొంగ మనస్సు పరాధీనత ఉండదు సార్ ఇంతవరకు పక్కన పెట్టేయండి అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నిజం చెప్తున్నాను వాడు గొంతు కూడా మారిపోతుంది చూడండి కాబట్టి సత్యం యొక్క వాణి నిష్కర్షగా ఉంటుంది స్వాధీనమై ఉంటుంది పరాధీనతతో ఉండదు అసత్యం యొక్క వాణి పరాధీనతతో ఉంటుంది నిష్కర్షత ఉండదు సోత్కర్షం ఉంటుంది పరోత్కర్షం ఉంటుంది పరాధీనమై ఉంటుంది కాబట్టి దొంగ అబద్ధాలు చెప్తున్నా చెప్పు సార్ సార్ అలాగే ఊస ఇలాగే ఊసారంటుంటాడు కానీ నిజం చెప్పవలసి వచ్చినప్పుడు సార్ ఇంకొదండి మీకు నిజం కావాలి అంతే కదా చేశానండి నేనే వెళ్ళానండి నేను దొంగలించానండి వాడు మాట్లాడే మాటలో మారిపోతుంది ఎందుకని నిజం వచ్చేటప్పుడు మనిషి స్వతంత్రుడైపోతాడు అబద్ధంలో మనిషి పరతంత్రుడే ఉంటాడు కాబట్టి ఇక్కడ భావం అర్థం చేసుకోండి నువ్వు ఈ అబద్ధపు సృష్టిలో బ్రతుకుతున్నావు ఇది నిజమనుకుని పరాధీనుడివై ఉండవలసిందే నువ్వు సత్యమైన ఆత్మచైతిని దగ్గరికి వెళ్ళావు ఆ సత్యాన్ని గ్రహించావు స్వతంత్రుడివే స్వాధీనమై ఉంటావు సత్యస్వరూపమై ప్రకాశిస్తావు నీకు పరాధీనత ఉండదు కాబట్టి ఇక్కడ శంకర్లు ఈ సత్యం ఏమిటి తెలుసా సర్వాధిష్టానమద్వయం ఎంత అద్భుతమైన మాటండి అండి ఇక్కడ ఆహా స్వామీజీ బాగుంది అసలు ఈ ప్రపంచమే అబద్ధం ఉండేది సత్యం పరమాత్మ కరెక్ట్ ఇప్పుడు నాకు అర్థమైంది వాడిని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచమంతా పోతుందా ఎస్ ఈ ప్రపంచమంతా ఏమైపోతుంది ఏమైపోదు నీ బుద్ధిలో మార్పు వస్తుంది వెండి కనిపించిందా ఇందాక ఇప్పుడు వెండి పోయింది బాగా ఆలోచించింది ఏం ఉండిపోయింది ఏదైతే ముందున్నదో అదే ఉంది మరి వెండి అది నీ ఊహ నీ భ్రమ వెండి ఇక్కడ పుట్టింది ఇక్కడి నుంచి పోయింది ముత్యపు చిప్పు అక్కడుంది అది అక్కడే ఉంటుంది అది పోదు రాదు ఉండేది అదే అలాగనే సత్యమైనటువంటి పరమాత్మ ఎప్పుడూ స్థిరమై ఉంటుంది శాశ్వతమై ఉంటుంది అసత్యమైనటువంటి జగత్తు ఏదైతే ఇలా కనిపిస్తుందో ఇదం ఇదం ఇదం అనేటువంటి ఎద్దెది ఇదంత గృహ్యతే తత్సర్వం ఈ జగత్ అంతా కూడా విభిన్నాలుగా కనిపించే జగత్ అంతా కూడా పోతుంది ఎందుకని ఇక్కడ కనిపిస్తుంది ఒక అడిగారు అంత శ్రూడుగా ఎలా చెప్తున్నారండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈవిడ నా భార్య అని అన్నారనుకోండి అసలు ఆ భార్య అనేది ఎక్కడుందండి ఆవిడ బుర్రకాయ మీద ఏమన్నా ఇక్కడ ఏమన్నా నెత్తి మీద ఏమన్నా పెళ్లి రోజు స్టాంపు గుద్దాడా అప్పారావు పెళ్ళాం అని ఏమన్నా ఏ అప్పారావు బిక్కిన అప్పారావు తొక్కిన అప్పారావు ఏమన్నా కుద్దారా అక్కడ లేదు బయటికి తీసుకెళ్లారు ఆవిడెక్కడికో వెళ్ళింది అనుకోండి వీడెల్లు కూడా నీకు తెలుసా ఇవిడెవరు నా పెళ్ళం నువ్వు చెప్పుకోవాలో అడిగేది లేదు ఎందుకని ఎక్కడా రాసి పెట్టలేదు బాగా ఆలోచించండి ఇది నా భార్య ఎక్కడ బయట స్త్రీయే ఉంది కానీ నా భార్య అంటున్నావే అదిక్కడ అది స్త్రీయే అదొక స్త్రీ పిండం ఒక దేహం ఉంది పాంచభౌతిక దేహం కానీ నా భార్య అన్నావే అది ఇక్కడ బాగా ఆలోచించండి అందుకనే బాగా ఆలోచించండి హిందూ సంస్కృతిలో ప్రతి అడుగు కూడా ప్రతి క్రియ కూడా ఒక అర్థవంతమైంది తాళి కడతాం ఆరోజు ఎందుకని బంధం మొదలైందని ఇంక నుంచి బంధం మొదలైంది బంధం కట్టామని బంధం ఆ బంధం వెళ్ళిపోతుంది ఎప్పుడూ వీడు వెళ్ళిపోగానే వీడిని తీసేసి తీసుకెళ్లి వీడిని గుప్పిడి బూడి వచ్చిన తర్వాత ఈవిడికి ఏం చేస్తారా తాలి తీస్తారు ఎందుకని కర్మబంధం ప్రహాస్యసీ ఈ బంధం లేదమ్మా ఎందుకని నా భార్య అనుకునేవాడు పోయాడు ఇంకా ఇంక నీకేమీ లేదు ఫినిష్ బాగా ఆలోచించండి ఇదంతా నాది ఈ సంసారం నాది అనేటువంటి కర్మలు పోగు చేసుకున్న జీవుడున్నాడే వాడు ఎప్పుడైతే పోయాడో ఈ కర్మలు ఏమీ లేవి ఇంకంతే కర్మబంధం పోయింది వాడున్నంత వరకు వేలాడవలసిందేది కష్టము నష్టము ఇష్టము పష్టమో తష్టము వేలాడుతూ ఉంటుంది వాడు పోగానే ఇది పోయింది ఎంత గొప్ప సంస్కృతి అండి తాళికి అర్థం ఆ జీవత్వం మాంగల్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బధ్నామీ జీవన హేతు అది కడుతున్నాను ఎవడంటున్నాడా మాట ఆ తాళి కట్టించుకునే ఆవిడికి కాదది కట్టేవాడు అంటున్నాడు మమ జీవన హేతునా కంఠే బద్నామీ నా జీవనానికి హేతు అది ఆ మాంగల్య అది నీ కడుతున్నాను నేను పోగానే తీసే నేనున్నంత వరకు ఉంచుకోసమీ నా జీవన హేతు అది ఎంత అర్థమండి మన సంస్కృతిలో నేను పోయానా నేనే లేనప్పుడు ఇంకా నా జీవన హేతువేంటి వాళ్ళకాడు నన్ను తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తే కాబట్టి అప్పుడు తీసేయి ఇప్పుడు మొన్న టీవీలో పెద్ద డిస్కషన్ ఆడవాళ్ళందరూ మొగుడు బతుకున్న తాళు ఉంచుకోవాలంటారా ఎంత చిరాగ్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది పనులు చేసేటప్పుడు ఇవన్నీ కూడాను అది అంత స్థాయికి ఎదిగా మనం అంటే వాడు బతుకున్నప్పుడే తీసి పడేసి అని చెప్పడం అనమాట వాళ్ళని ఏం తిట్టక్కర్లేదు మొగుని ఏమనక్కర్లేదు బాగా చిరాగ్గా ఉందండి అని తీసి పక్కనట్టండి వాడిని కూడా పూతికి పులతో తీసి అవతల పాడేసినట్టే వాడు బతుకున్నా సత్యని శంతో సమాన్యం ఎందుకని మమ జీవన హేతునా కంటే బద్నామీ ఎంత సంస్కృతిలో అర్థం ఉంది చూడండి ఎంత భావం అక్కడ స్ఫురిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ జీవుడు ఉన్నంత వరకు ఆ జీవత్వం ఉన్నంత వరకు సత్యం కనపడదు వన్న జ్ఞాయతే బ్రహ్మ ఆ సత్యం కనిపించిన తర్వాత ఈ సృష్టి లేదు ఈ సంసారం లేదు ఈ జగత్తు లేదు నానాత్వంగా కనిపించే జగత్తు లేదు బాగా ఆలోచించింది స్వామీజీ అయితే ఈ సృష్టి ఇన్ని రూపాలుగా ఉంది కదా మరి బ్రహ్మ ఎన్ని రూపాలుగా ఉన్నాడు అద్వయం సర్వాధిష్టానం అద్వయం ఒక్కటేనండి ఒక్కటే ఇన్ని రూపాలుగా కనిపిస్తుందే మనకు హ ఏం స్వామీజీ మీరు మరిను ఏం నీకు డౌటా చాలా డౌట్ అండి ఉపాదేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుద్భుదానివ వారిని ఏమి ఎక్సలెంటే ఉపమానం అండి ఏమండి ఇన్ని రూపాలుగా ఉంది కదా ఈ సృష్టి కొండలు గుట్టలు చెట్లు పుట్టలు మనుషులు ఇన్ని రూపాలుగా ఉన్నాయి కదా మరి ఇన్ని రూపాలకి ఇన్ని భేదాలకి సత్యం ఒక్కటేనా పరమాత్ముడినా ఆ సత్యమైన పరమాత్ముడు ఒక్కడేనా చూడండి ఇక్కడ ఆధారమని వాడలేదే అధిష్టానం అన్నారు అధిష్టానం అంటే ఏంటి దట్ విచ్ ఈజ్ ద కాస్ ఫర్ దిస్ ఎంటార్ క్రియేషన్ And that cause, without undergoing any change, it reflects this creation. And that Paramatma is a sriri shtiqa adharaman anu kundu nnam. Kani adishtana shabdham elantithilisandhi. Adishtana manu kundu aruddham evantar enti. Adi ye marupu chandakundu. Innira kala marupu latho kudu kundu kundu kundu kundu kundu prakurthika adharanga unguldu. That is called adishtana. Adharamanu kundu, ippidi chodhendu. Ippidi watch you. దానికి ఆధారం నా చెయ్యి నాకు చేతులు నొప్పిచ్చింది ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఆ వాచ్కి ఆధారం ఏంటి బళ్ళ ఇప్పుడు ఈ బల్లను కూడా ఎవరో తీసుకుపోయారు నాదండి ఇది కావాలండి అని దానికి కింద పెట్టారు ఇప్పుడు దీనికి ఆధారం ఏంటి భూమి అలాగా ఆధారం మారిపోతుంది కానీ ఒకసారి అధిష్ఠానం అన్న తర్వాత అది మారదు బాగా గుర్తుపెట్టుకోండి ఆధారానికి అధిష్టానానికి ఆ వ్యత్యాసం ఆధారం నా చెయ్యి ఒకప్పుడు నొప్పిని పక్కన పెట్టాను బల్ల మీద పెట్టాను బల్ల నాదని ఎవరో తీసుకుపోయాడు భూమి మీద పెట్టాం ఆధారం మారిపోయింది అలాగనే ఈ సృష్టికి ఒకప్పుడొకటి ఇంకొకప్పుడొకటి కాదు ఎప్పటికీ ఆ పరబ్రహ్మే ఎందుకని అసలు సృష్టి అనేది అబద్ధం కల్పితం ఎలాగండి కల్పితం స్వామిని అన్ని ఇన్ని రకాలుగా ఉన్నాయి వాడు ఒక్కడే అంటున్నారు కల్పితం అంటున్నారు ఇక్కడ శంకర్లు ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే జగత్ జగతి జగంతి నపుంసకలింగం అనమాట జగత్శబ్దం బాగా ఆలోచించింది అందుకనే బ్రహ్మశబ్దం కూడా నపుంసకంగా పెట్టారు బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి జగత్తు నపుంసకం కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ నుండి అది నపుంసకం సంస్కృతంలో మన వాళ్ళు పెట్టినప్పుడు చాలా బుర్ర దగ్గర పెట్టుకుని ఇవి అలాంటి పండితులు ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారు పదాలన్నీ జగత్తు నపుంసకలింగం బ్రహ్మ పుల్లింగం లేదు జగత్తు నపుంసకలింగం బ్రహ్మ స్త్రీలింగం కాదు జగత్తు నపుంసకలింగం అయితే బ్రహ్మ నపూంసకలింగం నపుంసకం అంటే ఏంటంటామంటే బాగా ఆలోచించండి దాని పదాన్ని విచారణ చేస్తేనే అర్థమైపోతుంది పుంస శబ్దం అంటే ఏంటి తెలుసండి పుంస శబ్దానికి అర్థం పుంస శబ్దానికి అర్థం ఏం చెప్పండి పుంస శబ్దానికి అర్థం పురుష పురుష శబ్దం పుంస శబ్దం బాగా ఆలోచించండి స్త్రీ పుంస ఇది లింగాలను సూచిస్తుంది పుంసత్వం అనేటువంటిది స్త్రీ కంటే కూడా శక్తివంతమైంది బాగా ఆలోచించండి ఆ పుంస శబ్దం స్త్రీకి కౌంటర్ అవ్వచ్చు స్త్రీ పురుషుడు అవ్వచ్చు కానీ నపుంసకత్వానికి కౌంటర్ ఏది చెప్పండి ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పండి స్త్రీకి ఆల్టర్నేటివ్ పురుషుడు పురుషుడికి ఆల్టర్నేటివ్ స్త్రీ కానీ నపుంసకత్వానికి ఆల్టర్నేటివ్ ఏంటి ఏది లేదు రెండవది లేనటువంటి శబ్దం నపుంసక శబ్దం అందుకనే నపూంసక లింగంలో బ్రహ్మ పదార్థాన్ని పెట్టారు అక్కడ సంస్కృతం అంటే బ్రహ్మకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదయా అదే బ్రహ్మగారు మగవాడు అనుకోండి వెంటనే ఆవిడొస్తుంది ఏంటిని గొప్ప కుచ అలాగంటుంది అదే బ్రహ్మని స్త్రీగా పెట్టారనుకోండి ఆ పరమాత్మని వీడొస్తాడు నేను లేకపోతే నువ్వేం చేస్తావు కానీ ఎప్పుడైతే నపుంసక పెట్టారో బ్రహ్మ దానికి కౌంటరే లేదు ఇంక అసలు కాబట్టి జగత్తు కూడా ఆ బ్రహ్మ ఎందు ఉపాదానమై ఉంది కదా ఆదేయమైంది కదా ఈ జగత్తు కూడా ఎలా ఉంటుంది నపుంసకలింగమే అందుకనే జగంతి పులురల్లో వాడారు పులూరంటే బహువచనం అంటే రకరకాలుగా కనిపిస్తుంది కదా దృశ్యమానమైనటువంటి జగత్తు ఇది దీని ఉపాదానమేం తెలుసా పరమాత్మ అందుకనే ఇక్కడ బాగా ఆలోచించండి అనంత శబ్దాన్ని బోధిస్తుంది ఈ శ్లోకం ఎలాగా సర్గస్థితి లయాన్యాంతి బుద్భుదానివ వారిని బాగా ఆలోచించండి ఈ సృష్టి పుట్టింది అంటే జగత్తు ఉత్పత్తి అయింది స్థితి పొందుతుంది పడిపోతుంది ఇది ఎక్కడ పుట్టింది దేని మీద స్థితి పొందుతుంది చివరికి ఎందులో కలిసిపోతుంది బాగా ఆలోచించింది ఎక్కడో పుట్టి ఎక్కడో స్థితి చెంది ఎక్కడో ప్రళయం అయిపోయింది అనుకోండి పరమాత్మ దానికి అధిష్టానం అని చెప్పుకో ఇది పరమాత్మ ఎందే పుట్టింది పరమాత్మ మీదనే స్థితి పొందుతుంది చివరికి పరమాత్మలోనే పడిపోతుంది అందుకనే సర్గస్థితి లయాన్యాంతి ఈ నానా రకాలుగా కనిపించే జగత్తుందే జగత్ అంటేనే అర్థం మీకు చెప్పాను కదా జా అంటే పుట్టుట గం దాతు గ అంటే పోవుట అంటే పుట్టడానికి పోవడానికి మధ్యలో ఉండుట ఒకటి ఉంది కదా పుట్టుట ఉండుట పోవుట ఈ మూడు క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి ఒకే అధిష్టానం మీద ఎలా ఇవ్వండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి నేను చెప్పక్కర్లేదు ఇక్కడంటారు బుద్భుదానివ వారిని ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి అలలు కనిపిస్తున్నాయి ఒడ్డున నురగలు కనిపిస్తుంది బుడగలు కనిపిస్తాయి బాగా ఆలోచించండి ఈ అల ఈ సముద్రంలో పుట్టిందా లేకపోతే అలానే ఉండిపోయిందాం ఆనాదిగా అలానే ఉందా పుట్టింది ఒక కాలంలో ఇలా ఎగిసి పడుతుంది అబ్బా అదిగోండి అలా అలా వచ్చిందండి అలొస్తుంది అలొస్తుందండి అంటాడు వచ్చిన అల ఒడ్డుకు రాగానే కొట్టుకునిపోతుంది ఇప్పుడు ఒక్క ప్రశ్న ఈ అల ఎక్కడ పుట్టింది సముద్రంలో బాగా ఆలోచించండి ఈ అల దేని మీద బ్రతుకుతుంది కాదండి అలా సముద్రంలో పుట్టింది కానివ్వండి మా ఇంటి దగ్గర వచ్చి అలా తేలుతుందండి కుదరదు ఎక్కడ పుట్టిన అలా అక్కడే తేలుతూ ఉంటుంది ఆడుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది చివరికి అలా ఎక్కడ కలిసిపోతుంది ఎన్ని అలలు పుడుతున్నాయో సముద్రం ఉన్నప్పటి నుంచి పుడుతూనే ఉన్నాయి ఆడుతూనే ఉంది కలిసిపోతూనే ఉంది అలాగనే సృష్టిలో పుడుతూనే ఉంటాయి ఆడుతూనే ఉంటుంది స్థితి పొందుతుంది లయమైపోతుంది సృష్టి స్థితి లయం జరిగిపోతూ ఉంటుంది కానీ సముద్రం పుట్టడం కానీ నశించడం కానీ ఏమన్నా లేదు కాబట్టి అలకి ఆధారం ఏంటి సముద్రం బాగా ఆలోచించండి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం అలకి ఆధారం సముద్రం కానీ అధిష్టాన శబ్దం వాడకూడదు సుమి అధిష్టానం అంటే ఏం తెలుసా సముద్రానికి కూడా కారణమేంటి జలం అలని ముట్టుకోండి మీ చేతికి ఏం తగులుతుంది నీళ్లు ఇటువైపు చేతితో అల లేకుండా ఉట్టి సముద్రాన్ని ముట్టుకోండి అప్పుడు ఏం తగులుతుంది నీరు దీని నాకండి ఉప్పు దీని నాకండి అదే ఉప్పు అంటే అలలో ఉండేది నీరే అలలు లేకుండా ప్రశాంతంగా కనిపించే సముద్రము కూడా నీరే శ్రద్ధగా వినండి కాబట్టి అలకు సముద్రానికి రెండుటికి ఏమిటి ఆధారమే అధిష్టానమేంటి నీరు కానీ బాగా వినండి ఆ నీటికే సముద్రము అని పేరు పెట్టుకున్నాం ఆ సముద్రంలోనే ఒక ముక్క ఎగిరిపడ్డప్పుడు అలా పెట్టుకున్నాం నిజానికి అధిష్టానమేంటి జలం అది సముద్రము కాదు అలా కాదు ఇక్కడ కూడా ఈ ఉపమానం జాగ్రత్తగా వ్యాపకం చేయండి ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం పరమేశ్వరుడు అయ్యో మహావిష్ణువేనండి నారాయణ ఏ సర్వం అధశ్చ నారాయణ శ్రీకృష్ణుడు సముద్రం లాంటి వాడన్నాడు పరమాత్మ సముద్రం లాంటి వాడన్నాడు గుర్తుపెట్టుకోండి మనం అందులో ఎగిసిపడే కెరటా లాంటి వాళ్ళం జీవుళ్ళం రకరకాల జీవుళ్ళని గుర్తుపెట్టుకోండి పరమాత్మ సముద్రమైతే మనం అలలమైతే అసలు ఈ సముద్రానికి అలలకి అధిష్టానమైన జలం ఎవరు అది గుర్తుపెట్టుకోండి అందుకనే ఒక్క కురాడు అడిగాడని చాలా మంచి ప్రశ్న మీకు ఎవరికీ రాదు ఏ స్వామీజీ మీరు శివుణ్ణి పూజిస్తున్నారు కదా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు కదా నేను అలా ఆ శివుడు సముద్రం కానీ ఆ శివుడు అలా ఉండిపోవట్లేదు వాడు కళ్ళు మూసుకున్నాడు కదా దేని మీద వాడి అధిష్టానం మీద వాడు సత్యం మీద ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది దేవుడు అనేది సముద్రమైతే జీవుడు అనేది అలా అయితే జీవత్వము అబద్ధమే దైవత్వము అబద్ధమే ఉండేదేమిటి సత్యం మాత్రమే కరెక్ట్ అది సముద్రం కూడా అబద్ధమే అక్కడ ఉండేదేంటి జలమే నీరే గుర్తుపెట్టుకోండి చూడండి బాగా సముద్రం సముద్రం అంటున్నాం దేని సముద్రం అంటున్నారు అంటే లెక్క పెట్టలేనంత వ్యాపించి ఉన్నటువంటి నీళ్లని సముద్రం అంటున్నారు కొలత పెట్టగలిగినంత పలానా చోట పుట్టింది పలానా చోట ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో ఈ ఊరిలోకి వెళుతుంది దాని నది అంటున్నారు దాన్ని మనం కొలత పెట్టగలిగి దాని ఆద్యంతాలు కనిపెట్టగలిగితే దాని నది అంటున్నాం సముద్రం అంటే ఆది అంతం కనిపెట్టలేము కొలత పెట్టలేము కాబట్టి సముద్రం అంటున్నారు కానీ ఆ సముద్రానికి అధిష్టానం ఏంటి నీరు కానీ ఒక్క మాట ఎప్పుడైనా నీళ్ళని అడగండి నీళ్లు నీళ్లు నువ్వు సముద్రం ఎప్పుడైపోయావు ఆ నీళ్ళంటుంది నేను సముద్రంగా అయిపోలేదు నేను నీళ్లనే నీళ్లు నీళ్లు నువ్వు సముద్రంగా అయిపోయా అవపోలేదు కానీ అలలు ఎప్పుడయ్యావు పిచ్చిదార అలలు కూడా అవ్వలేదు అలా కాదు నేను నీరే అందుకనే పరమాత్మ సత్యమంటే అధిష్టానమంటే అతను మార్పు చెందడు సముద్రము అల ఇవన్నీ కేవలం పరిణామాలు కల్పన కల్పన కనుక క్షణకాలం కూడా ఉండదు పోతుంది సత్యమైన నీరు నాశనం చెందదు కాబట్టి ఏ విధంగా సముద్రంలోనూ నీరు వ్యాపించింది అలలోనూ నీరు వ్యాపించింది ఆ సముద్రపు ఒడ్డున వచ్చినటువంటి నురగలోనూ నీరు వ్యాపించింది బుడగల్లోనూ నీరు వ్యాపించింది కదా బుడగని ముట్టుకున్నా నీరే నురగని ముట్టుకున్నా నీరే అలని ముట్టుకున్నా నీరే సముద్రాన్ని ముట్టుకున్నా నీరే అలాగని ఇక్కడంటారు శంకరులు సమస్త సృష్టిలో మనిషిని ముట్టుకున్న పరమాత్ముడే పశువుని ముట్టుకున్న పరమాత్ముడే జడాన్ని ముట్టుకున్న పరమాత్ముడే చేతనాన్ని ముట్టుకున్న పరమాత్ముడే బ్రహ్మ మొక్కటే ఇక్కడ మీరు చెప్పినట్టు మొదట సత్యాన్ని విచారణ చేయించారు మొట్టమొదటి శ్లోకం ఐదో శ్లోకంలో ఆరో శ్లోకంలో స్వకాలే సత్యవద్భాతి అని రెండో శ్లోకంలో యావన్న జ్ఞాయతే బ్రహ్మ జ్ఞానం మూడో శ్లోకంలో అనంతం అంతటా వ్యాపించి ఉంది అదే కాబట్టి మూడు శ్లోకాలు వరుసగా సత్యం జ్ఞానం అనంతం ఇప్పుడు దేని గురించి చెప్పాలి ఇంకోటేంటి మిగిలింది బ్రహ్మ అది ఇంకో గుణం కాదది బ్రహ్మ అనేది స్వరూపం దాని యొక్క భావమే సత్యం జ్ఞానం అనంతం అనేది కాబట్టి ఇప్పుడు బ్రహ్మ పదార్థాన్ని విడమరిచి మనకు చెప్తున్నారనమాట ఎలా చెప్తున్నారనంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనందరికీ కరెక్టేనండి ఈ బ్రహ్మ సత్యం కదా ఎన్ని రూపాలుగా ఎలా కనిపిస్తుందండి బ్రహ్మ సత్యమై అది ఒకటిగానే కనపడాలి కదా ఒకటిగానే ఉండాలి కదా మళ్ళీ ఒక అనుమానం మనకు వస్తుంది కరెక్టేనండి బ్రహ్మే కరెక్ట్ ఇంకా మీరు అన్నది నాకు ఇంకా బుద్ధిలో వేరేం ఆలోచన రావట్లేదు స్వామి ఓకే ఒప్పేసుకుంటున్నాను ఎక్సలెంట్ ఒక్కటే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఎలా కనిపిస్తుంది ఇన్ని పరిణామాలు ఎలా కలుగుతున్నాయి ఇన్ని క్రియలు ఎలా కలుగుతున్నాయి అదే అదే కారణం అక్కడ ఎలా కలుగుతున్నాయి రేపు